సరే అందరికి ఫ్రైజ్ లాడ్ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికి వందనాలు దేవుని కూడా ఉందని చెప్పుకుంటున్నాను ఎందుకంటే దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎరుకులు వచ్చినా దేవుని యొక్క ప్లేయర్ కాబట్టి దేనికి వందనాలు ఇది దేవుని యొక్క ధన్యతనే మనుషుల వచ్చిన గారు ధన్యత వచ్చింది కాబట్టి దేనికి వందనాలు కాబట్టి మీ అందరికి మరొకసారి వందనాలు హలో హలో ప్రజల బ్రదర్ మీరు చేస్తాను బ్రదర్ తండ్రి ఇస్తూ ప్రభానికి వంద నాలుగు రోజు మైమగల్ల తండ్రి నీకే స్తోత్రం తండ్రి అబ్రహం ఈసాక్ యాకోబ్ ల గొప్ప దేవానికి వందనాల రాజా ప్రభా నీకే స్తోత్రం తండ్రి వాక్యం ద్వారా మాతోని మాట్లాడండి ప్రభా మమ్మల్ని సరిచేయండి ప్రభా నా రాజ్యామి నీ మార్గంలో మేం నడుచటకు సహాయం చేయండి నీ వాక్యం ద్వారా మా అందరిని బలపరచండి ప్రభా బలపరిచి స్థిరపరిచి నా ప్రభా ధైర్యపరిచి నా రాజ్యానికి వందనాలు మేము ముందుకు సాగుటకు ఆ యొక్క అభిషేకం చేత మా నింపి మమ్మల్ని రాకుడి కొరకు సిద్ధపరచుకోమని ఏసునాం నడుచున్నాను తండ్రి ఆ మీన్ లాడ్ ప్రజర్ మరొకసారి ప్రియా పాట పాడుతుంది అందరికి ప్రైజ్ లాట్ ఆట వాడుకుందాము ఏ హో వనా మహాదయను నను గణిం చను అహ నిశల దియుదహీను దుహయనడు ధ్వని గ్రహీ శిమనిపేను వురూతన మహాదయను నను గణీేను పిశాడమిబేను దశనులు ప్రశాంత మధురేషవా కల్ప నిశాంతమున జేతి సే దీక్షు ఏవనాళించెనుదన మహాదయను గణిక్షేను బోలు మందన ప్రదీప్తవాక్యము కుశిన్ యాదే చలా పాపముల్ మదలదు నరికి దరికి చేర్చేను ఏ వనా మురలా ెణుదనమానయను నను గణిషేను అని దివ్ర మేడీన్ చేు ఏనా దురకము నముషేను వినో నయాదనుడుజనన్ ేమనూచూేను ఏ వనారీచేను దయను నగరీచేను విలాపముల జీవి శ్రేమ కాను శిలము పైకిలా కళల్మనసుపేను ఏ వనమురళాచేను నమయను నను గణీేణు గణ్య పాపన్ ద్రోయకాన చిత్తూనిచకా గీచి పాపముళ్ళే గదిగ సగస్ గనన జు ఏ వన మును ధన మహా దయను నను గణీేను ఆహార్ చుదీను డగనా దుహాయనధ్వని గ్రహీచి మని పేను ఏ హో వనా మొర లాళీచేను చంద్రశేఖర్ అన్న వాక్యం అందిస్తారు ప్రార్థన చేశాను పర్షోధరేవా మహోన్నత రఘు తండ్రి మీకు వదనాలు అయినా ఇంతవరకు మాలిక కాపాడేందుకు మీకు వదనాలు ప్రభా ప్రభా అనేక పర్యాయలు మీరు గడిపిస్తుంది మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు అనాలి ముఖ్యంగా మీ సన్నిధిలో ప్రభావ నేను అనుసరించలాగన గనపరిచలాగా మీ యొక్క సన్నిధిలో సమయం గడపలాగనా యొక్క షరత్వంలో పాల్గొనే భాగ్యాన్ని యోగ్యతను మాకందరికీ అనుగ్రహించేందుకు ఈ దినం మీకు ఎంతో బదలా అర్పించుకుంటున్నాం ప్రభావ ఈ లోకంలో ఎంత సమయం గడిపే కానీ ప్రభావ మీ మందిరంలో మీ సన్నిధిలో సమయం గడిపినంత భాగ్యం ఏంటి లేదు ప్రభావ ప్రభా ఈ యొక్క ఆరాధనలో పాల్పొంటున్న వారు అందరి విషయాలు ప్రార్థిస్తుండగా మరి అందరూ మీ వాక్య మీ అందరి జ్ఞానంలో ఎదుగులాగలపరచడా మరపప్పుడు సహాయపడాలని ప్రార్థిస్తున్నాం వాక్యం కానీ సత్యాన్ని గ్రహించడా దాని ప్రకారంగా జీవించడా సాక్ష్యం అనుభవి అనుగ్రహించండి అనుభవపూర్వకంగా యొక్క వాక్యాన్ని ప్రకటించబడగా ఈ ప్రకటించినప్పుడు ప్రభా వాక్యం బయలుదేరగానే సూచ్యక్రియలు అవ్వబడను దాని ద్వారా వాక్యం స్థిరపరచబను కానీ మార్పు స్వార్థ ప్రజాగ్యాలు మీరు వ్యాప్తం చేస్తారు చివరి వర్షాలలో దాన్ని బట్టి మీకు మదనం కాబట్టి నేను వాక్యాన్ని మాకు అనుగ్రహించండి దాన్ని మేము సంపూర్ణంగా స్వీకరించుకొని ప్రతి చోట తండ్రి మిమ్మల్ని సాక్షాత్ నిలబడలారో నిలబడనారో మా నేర్పించండి వినామాన్ని ప్రసిద్ధి చేయాలా ప్రభు అనేకలకు మిమ్మల్ని చూపించాలేనా మిమ్మల్ని తెచ్చించాల మిమ్మల్ని కనపరచాలా అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభావ మీ యొక్క పరిశుద్ధాత్మరాజిందేచండి హోలీ స్పిరిట్ వాళ్ళు నడిపించండి మరి ముఖ్యమరచలేగా దేవుని మీ యొక్క కోపంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం మీరే మాకు ఆమోదించండి ఏమీ మాట్లాడాల ఏ విషయాలు తన మని దేవుని మరి పరచడం మీరు నడిపించకపోతే మేము చేయలేమని కాబట్టి సంపూర్ణంగా మీకు సమర్పించుకోలేక మమ్మల్ని అందరినీ స్వీకరించమని ఆర్థిస్తున్నాం పర్షదాత్మ అభిషేకం లేకుండా మేము ఏ రూపం ఏ రూపంలో మేము ఇష్టం లేదని వాక్యం సెలవుస్తున్నాం దేవుడి బిడ్డలు కావాలంటే పరిశుధాత్మ నడిపించి మాకుండా వాక్యంగా హెచ్చరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని నూతనంగా అభిషేకించండి ప్రతి ఒక్కరి మీ యొక్క కృపణేసి నడిపించండి ఆ విధంగా మిమ్మల్ని నడపచ్చేలాగా ప్రతి పరిచర్యలో అనేక మిమ్మల్ని చూసిన నడిపించామని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సైనా ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణంగా తండ్రి మిగతా నడిపించామని కేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం నవంబర్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బాబిలోనియన్ గిరివరం ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని ఇరవైవ అధ్యాయము చివరి వచనాన్ని ధ్యానిస్తా ఉన్నాము మరణము మరియు మృత్యులోకం కాబట్టి అంటే నరకం మరణము నరకం ఈ రెండింటి విషయాల పోయిన వారం నుంచి అటుపోయిన వారం నుంచి ఇది మూడవ వరం అనుకుంటా అయితే మరణము మృత్యులోకం ఈ రెండింటిని దేవుడు చివరికి ఎక్కడేస్తుందన్న విషయాన్ని మనం పోయిన వరం చూస్తా ఉన్నాము ఒకసారి చూడండి ప్రకణ గంధము ఇరవయవ అధ్యాయం ప్రకణ గంధము ఇరవయవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుంచి మనం మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణం ఎవని పేరైనను జీవగంధం అందులో కనబడని ఎడద వాడు అగ్నిగుండంలో కడవేయబడు కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తానండి మరణము మృతుల లోకము అగ్నిగుండము ఇవి మూడు కదా ప్రతిసారి దేవుడు మనకి ఈ విషయాలు చూపిస్తూ ఉంటాడు మూడు మూడు విధాలుగా కాబట్టి మూడు అన్నదానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది బైబుల్ మొదటి నుంచి ఆదికాండం మనం చూస్తాం మూడవ నాడు ఫరోక్ ఆ గురించి మనం గానిస్తాం కదా మొట్టమొదటిసారి మూడవ ఫ తన పుట్టినరోజు పండగ చేసుకున్నాడు ఆ రోజు ఏం చేశాడు లక్ష కారకుని కళను అందించండి ఉరి తీసేయండి అదే రీతిగా ఏదోది కూడా అంతే మూడవ రోజు చెప్పన్నారు పుట్టిన తేదీ వాక్తమి వ్యూహాన ధర అర్పించేటట్టు మనం చూస్తాం సరే ఈ రోజు నేను బర్త్డే గురించి ఏం చెప్పగలుచుకోలేదు కానీ ప్రతిది కూడా దినము ప్రతి దినము ఒక ఒక జీవి అన్న విషయం అర్థం చేసుకుంటే ప్రతి నెల ఒక జీవి అని అర్థం ప్రతి సంవత్సరము ఒక జీవి అని చేసుకుంటే ప్రతి వారము ఒక జీవి అని అర్థం చేసుకుంటే మనం ఉంటుంది కండగా కనిపించని లోకం పలు రకాల లోకాలు ప్రపంచములు దేవుడు సృష్టించిన అని మనం తెలుగు రాష్ట్ర పత్రికలు చూస్తున్నారు పాలన నవ్యంలో కాబట్టి అనేకమైన ప్రపంచంలో ఉంటుండగా అన్నిటి మీద మనకి అధికారం ఇచ్చింది దేవుడు కానీ ఆదాపాల ద్వారా ఈ యొక్క పాపము ప్రపంచంలోనికి సంక్రమించింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా మరోసారి చూడండి పద్నాలుగు వచనం ప్రకటన గుండము ఇరవై అధ్యాయము పద్నాలుగు వచనము మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను ఈ అగ్నిగుండము రెండవ మరణం ఎవని పేరనైనా జీవ గ్రంథం మందు వ్రాయబడినట్టు వాడు అగ్నిగుండంలో పడవేయబడను కాబట్టి అగ్నిగుండము అనేది ఒక స్థలము అందులో మరణమును మృతుల లోకమును పడవేయబడుతున్నాయి అంటే చూడండి ఇక్కడ బహుతీటంగా అర్థం కావలసింది ఏంటంటే మరణము అనేది కూడా ఒక జీవి మృతుల లోపము అనేది ఒక జీవి అంటే ఒక స్థలం ఒక స్థలం ఒక జీవి అనే దృష్టిలో మన సాధారణంగా జీవి అంటే మనిషి పశువులు పక్షులు ఇవే అనుకుంటాం కానీ ఆయన దృష్టిలో ప్రతిదీ ఒక జీవి ఇంకో రీతికి చెప్పాలంటే ఏ వస్తువు చూసినా అదొక జీవినే ఎందుకంటే అది ఆయన నుంచి వచ్చింది కాబట్టి ఒకప్పుడు సమస్త సృష్టి ఆయనలో ఉండే ఆయన గర్భంలో ఉండే ఆయన నోటి మాట ద్వారా అవన్నీ బయటకు వచ్చినాయని మనం చూస్తాం ఆది కాలంలో అవన్నీ బయటికి రావడం వలన తండ్రి అదృశ్య దేవుడుగా మారినట్టు మనం చూస్తున్నాం ఆయనలో ఉన్న ఈ దృశ్యమైన అన్ని బయటికి తీసుకొని రావడం వల్ల తండ్రి సంపూర్ణంగా అదృశ్యమై కళ్ళకు కనిపించిన దేవుడుగా ఆ కళ్లకు కనిపించిన దేవుడే కళ్ళకు కనిపించరీరాధారిన మధ్యలో నివసించాను యేసు క్రీస్తు పౌల వారు తండ్రిని పోలినవాడు కదా తండ్రి నేను ఏకమై ఉన్నావు అంటాడు ఆయాం అంటాడు ఇంగ్లీష్ లో ఆయా అంటే తండ్రి కదా ఎవరు నేను తిరిగి వెళ్ళినప్పుడు నా ప్రజలకు చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్పమంటాడు ఇంగ్లీష్ లో అండ్ టెల్ దెన్ ఆయాం ఆయాం అంటున్నాడు కాబట్టి ఆయాం అంటే ఇంక నేను నన్ను ఎవరితో పోల్చలేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండ నన్ను పోల్చనే రీతిగా నేనున్నాను కాబట్టి ఆయాం అంటాడు మనం కూడా ఆయాం అనే పదం వాడినప్పుడు బహు జాగ్రత్తగా ఎందుకంటే తండ్రి పేరు ఆయాం నేను ఉన్నవాడను ఆయా అంటే నేనున్న సజీవం ఉన్నవాడు అన కాబట్టి ఆయా అన్నకా నువ్వు తర్వాత ఇంకే పదం వాడినా బాగు డేంజర్ సాధారణంగా ఇంగ్లీష్ లో నేను బాగాలేవు అంటే నాకు నేను బానే ఉన్నాను అంటాడు ఏం నా పరిస్థితి ఎట్లుంది అంటారు దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలనుకో ఏమైంది భయం సిక్ అన్నావు అనుకో ఆయాం అంటే దేవుడిని సూచిస్తుంది సిగ్నెస్ దేవుడు సిగ్నెస్ సిగ్గు కదా కాబట్టి ఆయాం అనే పదం వాడటప్పుడు బహు జాగ్రత్తగానే మనం ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకమైన పదాలు దాని తర్వాత వాడద్దు సరే నేను వాడినప్పుడు అన్నది వాడాలి అనుకోండి ఆయాం అంటే తండ్రికి సూచిస్తుంది కాబట్టి ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అంటా ఐ సన్ ఆఫ్ గాడ్ అంటాను ఐ ఆమ్ బ్లెస్డ్ అంటమ్ హీల్డ్ అంటాను ఐఎమ్ రిచ్ అంటాం ఐఎమ్ హెల్దీ అంటాం కాబట్టి సత్యం గ్రహించినప్పుడు ఐఎమ్ అనే పదము బహు జాగ్రత్తగా నువ్వు వాడాల ఐఎం ఐఎమ్ అషేవ్డ్ అనే పదం వాడద్దు అదన చేసినప్పుడు వాళ్ళకి సిగ్గు అనేది వచ్చింది షేమ్ అంటే సిగ్గు కదా కాబట్టి ఐఎమ్ అషేవ్డ్ అనే పదం ఎప్పటికీ వాడద్దు మనం ఇక్కడ రక్షింపబడ్డ వాళ్ళని బట్టి మనకి ఇంకా సిగ్గు అనేది లేదు అన్నట్టు సిగ్గు కప్పిపుచ్చేట దేవుడు అతను సిగ్గుని ఏ రీతిగా కప్పిపుచ్చుడు అదే రీతిగా మన సిగ్గుని కప్పిపుచ్చిండు మనం ఇంకా సిగ్గుపడే వాళ్ళు నామాన్ని ధైర్యంగా మనం ప్రకటిస్తూ ఎట్లా ప్రాంతాలపై సిగ్గుపడం ఆ లేకపోతే ఆయన మనల్ని బట్టి తండ్రి ఎదుట సిగ్గుపడతాడు కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు కోల్డ్గా ఉండాలా బహుధైర్యంగా ఉండాలా మొహమాట పడద్దు ఎవరు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ రావద్దు ఎవడు ఏమనుకున్నా గానీ నేను తండ్రి కోరుకు దేవుని కోరిపే ఇలా ఆ యొక్క నామాన్ని వాడుతా దేవుడిని మయమవర్చుకోవడం వాడతాను ఆ నామం కంటే ఉన్నతమైన నామం ఇంకే సృష్టిలో ఒకటి లేదు అల్లుకం అందే గాని భూమి అదే గానీ భూమి ప్రదే గాని ఏ నామంకు నామం అందుకున్నాను కాబట్టి ఆ నామంని బట్టి ఎవడు ధైర్యంగా చెప్పకోలేను క్రైస్తవం చెప్పడం మీరు వచ్చి నేను క్రైస్తవులు అని చెప్పుకోలేదు నేను క్రీస్తువు విన్ను అని నేను క్రీస్తుని ప్రకటిస్తాను అని క్రీస్తుని వెంబడిస్తున్నా అని చెప్పలేని కాబట్టి సిగ్గు పడడానికి వీలు లేదు లేకపోతే అయినా మన అంటే నీ పేరు తండ్రి ఎదుట ఒప్పుకోవడానికి ఆయన వెనక ముందు ఆలోచిస్తాడంట ఆయన పేరుని స్వీకరించలేదు ఈ లోకంలో ఆయన ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయలేదు కాబట్టి మనం ఆయన రాముడిని ప్రసిద్ధి చేసేవారి లాగా ఉండాలనేది ఈ యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటే ముఖ్యంగా ఈ మరణము వృద్ధుల లోకము అనేది ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే మనం ఉంటుంది బహుళన కాలం గ్రహించినప్పుడు ఎందుకు పుట్టిన ప్రతి మనిషి కాలము లేక సమయము దాంట్లో చిక్కబడిన వాడు టైంలో చిక్కబడ్డవాడు కాబట్టి పుట్టిన ఏదైనా మొదలుకొని నీ టైం కౌంట్ అవుతా ఉంటాను ఇన్ని సంవత్సరాలు నీకు ఇన్ని వయసు అంటే చెప్తా కదా హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారు ఇంగ్లీష్లో మనం మనం హోల్డ్ ఆర్ అని హౌ ఏజ్ లెస్ ఆర్ యూ అంట హౌ యంగ్ ఆర్ యూ అంటాను హౌ ఓల్డ్ ఆర్యూ అని ఎప్పుడు వాళ్ళని చెప్పదాం వాట్ ఈజ్ ఏజ్ అంటారు లేకపోతే అన్నిలు అయితే క్రైస్తవులు అయితే హౌ యంగ్ ఆర్ యూ అంటారు హౌ ఏజ్ లెస్ ఆర్ యూ అంటే మనకి ఏజ్ లేదు కదా దేవుని దృష్టిలో ఒక దినము వెయ్యి దినాలతో సమానం అవుతాడు అని ఒక స్థలం రాయబడితే ఇంకో స్థలంలో ఒక దినము వెయ్యి సంవత్సరంలతో సమానం అంటే అంటే ఆత్మీయ ప్రపంచంలో ఉన్న టైం హైరోస్ టైమ్ అంటాం కదా మనం హైరోస్ టైంలో నీ వయసు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నువ్వు శరీరంలో ఉన్నా నువ్వు ఆత్మస్వరూపివే కాబట్టి శరీరము నీ మీద వేయలేదు ఎందుకంటే నువ్వు దాన్ని ఈ శరంలో పాప పూరితమైంది అంటే దాన్ని ఆసుకుల వ్రతాలను కడుక్కున్నావు శుద్ధీకరించబడ్డావు అమర్తిత్ని ధరించుకున్నావు మర్త్యమైన శరణం అమర్తిత్తులు ధరించుకున్నది ఎప్పుడో భవిష్యత్తులో ధరించుకుంటుంది అని అది అబద్ధం ఎప్పుడైతే ప్రభు నీ కొరకు ఆ యొక్క కలివశ మరణించిండు నీకు బదులుగా అయినా అంటే నీ మరణాన్ని ఆయన తీసుకున్నాడు అక్కడ నీ మరణాన్ని ఆయన రుచి చేసాడు కాబట్టి నువ్వు ఇంకా మరణించవు అందుకు మరణానికి నీ మీద అధికారం లేదు ఇది అబద్ధము చాలా మంది గ్రహించలేదు మరణం అందరు మరణించాల్సిదే వయసు దాటిపోతే అరవై ఏడు దాటినాక డెబ్బై ఏడు దాటినాక ఎనభై మరణిస్తారు అని అందరూ అట్టడు అవి అబద్ధాలు దుష్టుడు మోసం చేసి ఆ రీతి నోటను చుచ్చట లాగున్నా వాడు మోసగించండి అందరినీ క్రైస్తలనే కాదు అందరినీ కొంతమంది కదా నాకేముంది కదా నాకు కానీ అరవై ఏళ్ళు వచ్చింది ప్రతి గంట అంటే అర్థం ఏంటి నేను ఇంకా దగ్గర అయిపోతున్నాను అది తప్పది అబద్ధం అది మోసపోయినా జీవితం ఈరోజు నేను అవి మీకు చెప్పేసాను ఎందుకంటే ఈ మరణము అనేది ఎంత భయంకరమైన జీవి అనేది అయితే సాతనుడి కంటే బహు కఠినమైన జీవి అది ఏ రీతిగా ఈ లోకంలోకి వచ్చింది అనేది నేను ప్రేమ చూపించిన రోగ రాష్ట్ర పత్రికలో తీస్తాం కదా మనం రోమరాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూసినాం చునంటా సార్ రోజు ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం అది మీతో పాటు షేర్ చేస్తాను రోమి రాష్ట్ర ఐదవ అధ్యాయము ఎవరికి జ్ఞాపకము చెప్పానికి ఎక్కడ తీస్తాం పన్నెండవం చూస్తాం పత్రిక ఐదవ ఉద్యా పన్నెండవం చూడండి కూడా ఇట్లుండగా ఒక్క మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించను తరద నుంచి అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తం కాబట్టి అది సృష్టిలో లేదు ముందు పాపము సారీ మరణం పాపం కూడా కానీ ఎప్పుడైతే మనిషి అవిధేత చెప్పించిండో అంటే దేవుని మాట మీద విశ్వాసం ఉంచలేదు దేవుడు ఏమన్నాడు తండ్రి ఆదవాలను సృష్టించినాక ఆ పండుని తినకూడదు అన్నాడు కదా తిన్ననాడు మీరు చచ్చితుడు అన్నాడు అంటే నమ్మాలి కదా ఆయన మాట ఆయన మాటని వాళ్ళని నమ్మలేదు ఎందుకంటూ సాధనొచ్చి మాట్లాడుతాడు సర్పం రూపకంగా ఎందుకంటే అప్పుడు ఆయన సృష్టిలో సర్పము మాట్లాడండి ఆ భాష వీళ్ళకి వచ్చేది సర్పానికి సర్పానికి భాష ఉండే మనుషులకి ఆదానికి ఆ భాష ఉండే అంటే పశువులు పక్షులు జంతువులు మాట్లాడే భాష భాషలు ఆదామికి తెలిసి ఉండే ఆదాము మాట్లాడు మాట్లాడేవాడు ఎప్పుడైతే పాపం చేశాడో యోగ్యతను పోగొట్టుకున్నాడు అంటే పలు రకాల ప్రపంచాల ఆత్మీయ ప్రపంచాలలో ఉండే భాషలు ఆదరము పోగొట్టుకున్నాడు అవి తిరిగి పొందుకున్నాక వేశ ప్రభు మనల్ని రక్షించుకున్నాక ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాక వరం కృపావారాలు పొందుకున్నాక పలు రకాల భాషలు ఇంగ్లీష్ల మటుకు అన్నోన్ టంగ్స్ తర్వాత డైవర్స్ టంగ్స్ అని రెండు రకాల భాషల గురించి చెప్పాలి నీకు అంటే అన్నోన్ టంగ్స్ తర్వాత డైవర్స్ టంగ్స్ అది తర్వాత ఎప్పుడన్నా చూపిస్తాను ఈరోజు నేను చూపించాను అయితే ఈ టంగ్స్ లేక భాషలు పలు భాషలు దేవుడు తన పరిశుధాత్మ ద్వారా మనకు అనుగ్రహించినప్పుడు తిరిగి ఆదాము ఏరిట్టిగా పలు రకాల మాట్లాడాడో నువ్వు కూడా మాట్లాడగలను కొంచెం కష్టం అనిపించవచ్చు నేను చెప్పే వాక్యం ఈ రోజు పశువులతో మాట్లాడినప్పుడు పక్షులతో మాట్లాడినప్పుడు అవి నీ మాట వింటే కానీ నీకు తెలుసా ఎట్లా మాట్లాడదు వాటిని చూసినప్పుడు నేను ఒక రకమైన భాషలో మాట్లాడతాను నేర్చుకున్న ప్రాక్టీస్ చేసిన అవి వినాల్సిందే సైలెంట్గా వెళ్ళిపోవలసిందే అవి ఏదైనా అది సా అది సాధన ఆ సాధన ఎప్పుడు వస్తుంది వరం ఉంటుంది వరాన్ని సాధన చేయకపోతే అది వంటిగా ఉండిపోతున్న తర్వాత కాబట్టి ప్రతి వరాన్ని మనం సాధన పెట్టాలా నీకు ఏ వరం అయినా కదా గ్రూప వరం ముఖ్యంగా అపోస్తలకి ఆ తొమ్మిది వరాలు ఉండేది ప్రీతి చెప్పాలంటే ఎవరికైతే తొమ్మిది వరాలు ఉంటాయో వారు అపోస్తలలోనేటి సరే మన గ్రూప్ అందరికీ ఆ వరాలు నేను ప్రార్థన చేస్తాను ప్రతి ఒక్కరు అపోస్తలలో తయారు కావాలి మనందరూ ఒకటి నమ్ము అపోస్తలను ఎందుకంటే నీ పరిచరలో తొమ్మిది వరాలు బయటికి రావాల అదొక కోరిక కదా అదొక ఆశ అంటే గర్వంతో కూడింది ఉండక లేదా స్వార్థంతో కూడింది కాదు కదా అశుద్ధమైనది అవి విశ్వాసం ధర అనుకరించబడినది అశుద్ధాత్ముడు ప్రత్యేకంగా అవి పంచి పెడతాడు ఆశ ఉంటే భాషల వరం అంటే భాషలు అర్థం చెప్పే వరం కూడా ఉండాలి చెప్పండి మరి మీలో ఎవరిక వరం ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మీరు మార్చర్ మాట్లాడతారు అని దాన్ని అర్థం చెప్పి వరం పొందుకున్నారా అడగలేదు అడుగుతీస్తానడు పరశుధాత్మని అడగాల మనం ఈ వరం నీకు దేవుడు ఎట్లా మహిళ పరచాలో సంఘానికి ఎట్లా నువ్వు క్షేమాన్ని తీసుకొని కాబట్టి నీకు నువ్వు పరశుధాత్మ తిరువనీకి అనుకో నీకు వరం ఉండదు అసలు బయటికి నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటే నీకు ఎందుకంటే విశ్వాసం అనేది కూడా ఒక వరం పరిశుద్ధాత్ముడు విశ్వాసం అనే వరం అనుగ్రహిస్తాడు కొండలను ప్రకిలించే అటువంటి విశ్వాసం అదొక వరం అది ఎటువంటి సమస్య అయినా కానీ కొండలాంటి సమస్య లేవున్నా వాటిని సున్యాసం ప్రకిలించడను ఎందుకు నీకు అటువంటి విశ్వాసము పరిశుద్ధాత్మను అనుగ్రహించండి కాబట్టి కాబట్టి ఇక్కడ మనము ఈ విషయాన్ని చూస్తున్నాం ఏంటంటే పాప మరణము ఎట్లా వచ్చిందనండి హలో సార్ చూడండి ఇట్లుండగా పద్నాలుగు పన్నెండు వర్షంలో ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకం లాంటి ఎలాగో ప్రవేశించను మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తం అయ్యను చెప్పండి మళ్ళీ వల్ల మరణం వస్తే పాపం నుంచి నువ్వు విడుదల కొద్దీ తీర్చబడ్డప్పుడు నీ మీద మరణం ఎట్లుంటది నీకు మరణం అనుగ్రహిస్తుంది అది అది నేను విడిచిపోతే పోవాల్సిందే కదా ఎందుకు పోతే లేదు ఎందుకు మనుషులు ఆ మరణిస్తారు అంటే వాళ్ళు దీన్ని వాక్యాన్ని స్వీకరించలేదు ఖచ్చితంగా చెప్పాల్సిందే ఒక మనిషి ద్వారా అంటే ఆదాము ద్వారా పాపము ఏ రీతిగా అయితే ఈ లోపంలోకి వచ్చిందో పాపము ద్వారా మరణము ఈ వచ్చింది అంటే ఇవన్నీ ద్వారాలు ఇంగ్లీష్ లో పోర్టల్స్ అంటాము తెలుగులో ద్వారాలు అంటాము ఒక మనిషి అభిదేత పాపము అనేది ఒక ద్వారము తెలుసుకుంది ఆ ద్వారంలో నుంచి మరణము అనేది తెలుసుకొని ఆ మరణం అనేది ఒక ద్వారంగా అనేక నిర్తల నుంచి కాబట్టి మనుషులు కూడా ద్వారాలు అని బయలువాక్యం చెలగిస్తుంది ఇప్పుడు నేను చూపించినది కుమ్మంలానా అని హెచ్చరిస్తాడు దేవుడు ఇతలెత్తుకోండి అంటాడు అంటే ప్రతి ఒక్కరు ఒక ద్వారమే ఈ లోకం నువ్వు నేను కూడా కానీ నీ ద్వారంలోనికి దృష్టాకులం రానియకుండా నువ్వు జాగ్రత్త పడాల దాన్ని తలపేసి ఈ ద్వారము కేవలము నీ రాజు కోరికే తిరగబడల్లా ఆయన నీతి రాజు కదా సమాధానం అధిపతి ఆయన నీ హృదయంలో స్నేహంతుంది నువ్వు నీతిమంతంగా తయారెత్తావు నీలో సమాధానం ఉంటు అటువంటి రాజుని నీ హృదయంలో రానియకుండా దుష్టాత్మలం తెచ్చిపెట్టుకుంటే నీ జీవితం అంతా గందరగలమయమయ స్థితి ఎంత ప్రార్థన చేసినా కార్యం జరగని స్థితిలో ఎందుకంటే నువ్వు నిజంగా ఈ వాక్యాన్ని స్వీకరించలేవు కాబట్టి ఒక మనిషి ద్వారా పాపము పాపం ద్వారా మరణము అంతకీ సంప్రాప్తి అయ్యాను కానీ ఏసు ప్రభుల ద్వారా ఏం జరిగిన విషయం మనకు ఏసు ప్రభుల ద్వారా ఈ లోకలకు రావడం వల్ల మరణం నుంచి మనల్ని జీవనం నడిపించినట్టు మనం చూస్తాం కదా వాక్యం మరణము పదిహేడవ సెండ్ మరణము ఒకని అపరాధముల అపరాధం మూలమున వచ్చినది ఒకని ద్వారానే ఏలిన ఎడన కృపా నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయంగా ఏసుక్రీస్తును అను ఒకని ద్వారానే ఏలుతురు అంటే మరణము ఎట్లొచ్చింది ఒక అపరాధం ద్వారా ఒకని అపరాధం అంటే ఆదాయం తీసిన అపరాధం ద్వారా వచ్చినది అయింది ఏం జరిగినది మనిషిని పరిపాలిస్తుంది అన్నది అంటే మనిషిలో ఈరోజు ఎందుకు పై మంది ప్రపంచంలో అది పరిపాలిసింది కాబట్టి దానికి ద్వారం తెరిచింది ఎవరు మనిషి అని నేను చెప్పేసిన అంటే దాన్ని పుట్టించిన కూడా మనిషి రీతిగా చెప్పాలంటే అది లేదు దేవుని దృష్టిలో కానీ ఎప్పుడైతే నువ్వు అవినేత చూపించి నువ్వు అపరాధంలో పట్టబడ్డావో అప్పుడు అది దానికి ద్వారం తిరగబడింది అని పరిధాగా చూస్తున్న వాటి ద్వారం తిరగబడింది కాబట్టి ఆ ద్వారాన్ని నువ్వు మూసేస్తే ఏమవుతుంది నువ్వు ఇంకా మరణించవు మరణం మీద నీకు అధికారం లేదు నీకు సారీ నీ మీద మరణానికి అధికారం లేదు కాని, ఎప్పుడైతే నువ్వు మరణము నీ శత్రువు గ్రహిస్తావో శత్రువు వల్ల మంత్రి అధికారం ఇచ్చిండంటే చెప్పండి ఇష్టం త్వరగా కాలాన్ని ముగించుకుంటావా దీర్ఘక చేత తృప్తి పొందుతావా నీ చేతిలో ఉంది కాబట్టి గుడిగా వాక్యాన్ని చదివేసి వెళ్ళిపోతే ఏ రూపకంగా లాగా ఉంటాయి పరశుదాత్మ సాయం కోరుకోవాలా కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు మనం నుంచి భయపడు వయసు అయిపోతుంది అది భయపడరు ఒకడు పుట్టిన తేదీ వస్తే సంతోషం ఇస్తాడు కానీ నెక్స్ట్ డే ఏం చేస్తారు నా లైఫ్ లో ఓ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అని బాధపడతా ఉంటాడు మనం పుట్టిన తేదీకి ప్రాధాన్యత ఎందుకంటే అది అబద్ధం అని మనకు అందరూ తెలుసు ఏబిపిఎంలు అందరు తెలుసు ఎందుకో క్యాలెండర్లు తారమాయినాయి అని తెలుసు రెండు మూడు వందల నాలుగు ఒక క్యాలెండర్ ఉండే జూలియన్ క్యాలెండర్ అని జూలియస్ సీజర్ అనేవాడు ఆరంభించిన క్యాలెండర్ పదహారు వందల సంవత్సరాలు ఈ లోకం పాటించిందని పదహారు వందల సంవత్సరాల తర్వాత గ్రిగోరియన్ క్యాలెండర్ పాటిస్తున్నాము ఈ రోజు వరకు ఈ రెండు క్యాలెండర్స్ కి ఎంతో వ్యత్యాసవంతంగా నేను చూపించిన టైం దగ్గర దగ్గర పది రోజులని కాబట్టి జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా నీ బర్త్డే పది ముందు అయితే గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా నీ బర్త్డే పది తర్వాత అయితే చెప్పండి ఏది కరెక్ట్ నువ్వు పుట్టినదే మట్టుకు నిజమే కానీ నీ డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ సెక్యులర్ క్యాలెండర్ ప్రకారంగా చేస్తున్నా కానీ అసలు దేవుని దృష్టిలో ఇది అబద్ధం అన్నట్టు నీకు పుట్టుక మరణమైనది లేదు అనేది ఎత్తు తెలుసా యేసు ప్రభు వారు ఆల్ఫాయుమే అంటున్నాడు మొదటి ఉన్నవాడు అడతూ ఉండేవాడు చివరి వరకు ఉండేవాడు ఆయనలో ఉన్న నువ్వు నీవు కూడా అల్పమే అనే కదా కొన్ని వేల సంవత్సరం నుంచి నువ్వు నువ్వు కేవలం ఈ శరీరంలోకి వచ్చిన కొంతకాలం వరకు ఎందుకంటే ఈ శరీరంలో వచ్చి ఆయన మహిమ పరిచి అనేకమైన ఆయన చెత నడిపించి మళ్ళీ తిరిగి నువ్వు ఆయన ప్రపంచం వెళ్ళిపోయిన ఆర్మీయ ప్రపంచంలో అక్కడ నువ్వు ఆయన కొరకు యాజకత్వం చేస్తావు అదేం యాజకత్వము వెల్కి సదపి క్రమంలో యాజకత్వం లేవి యాజకత్వం కానే లేవి యాజకులు అందరు మరణించారు అని ఒక వాక్యం గురించి తెలుసా మీకు ఎవరు చూడగలరా హెడ్యూ రాష్ట్ర పత్రిక చదవని ఎవరండి హెడ్ రాష్ట్ర అధ్యాయము ఎనిమిదో వచ్చినాయి అవకాశం ఉంటే చూడండి హెబుల్ రాష్ట్ర అధ్యాయము ఎనిమిదవ వచ్చినవి చూపిస్తాను మీరు వర్చురా పత్రిక ఏడవ అధ్యాయము ఎనిమిది వచనం మరియు లేవి క్రమము చూడగా అని ఆనందిస్తుంది వాక్యం కొంచెం కష్టమే మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు పదే వంతులను పుచ్చుకొనిచున్నారు కొంచెం కష్టమే ఇది బయట చెప్పలేం నేను ఈ వాక్యం లేవి క్రమము చూడగా అంటే లేవి యాచకత్వాన్ని పాటించిన వారు చావునపు వారు చావునపు లోనిన వారు దశమ భాగములు పుచ్చుకున్నారు అనేది వాక్యం అక్కడ బయట చెప్పలేం కదమ్మా మీరు అనొచ్చు బ్రదర్ దశమ భాగములు ఇవ్వమాట ఎందుకు దశభాగం ఇవ్వం కానీ దశభాగంగా టెక్కువ ఇస్తాం అసలు తెలియజలదు ఎక్కువ అంటే దశభాగం నీ రాకడం పది భాగంలో అనేది పాత విధానం అయితే ప్రత నిబంధన విధానంలో అంటే దశభాగంగా టెక్కువ ఇస్తాం మనం సంవత్సరానికి కొన్ని సేవ పరిచయం కానీ నేను చెప్పాను కొన్ని లక్షలు ఖర్చు పెడతాం అట్లా ఖర్చు పెడతాం కాబట్టి నాకు లక్ష్యాలు ఇస్తున్నాడు అంతే తేడా అదొక విధానం అన్నట్టు ఎందుకంటే నా ధనాగారంలో నా మందిరంలో ఆహారముడు లాగల మీ పదే భగవంతుని తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చి నన్ను చోదించే మిమ్మల్ని ఎట్లా చూడంటాడు అది నమ్మినాను కాబట్టి నేను అనుభవ పూర్తి చూడగలుగుతున్నాను దశ బాగా కరెక్ట్ లేక పెట్టను నేను దానికంటే ఎక్కువ ఇస్తుంది అది కాగా అనేక పరిచర్యలకి సేవకులకి పంపిస్తాము ఉంటాడు ఎలా విదేశాలకు కూడా పంపిస్తాయి ఇండియాలోనే కానీ బయట దేశంలో కూడా పంపిస్తాను అది నేను చెప్పాను మీకు అవసరం లేదు ఎందుకంటే గొప్ప మీరు విశ్వాసానికి సంబంధించినప్పుడు డబ్బు జరగనే నువ్వు నీతి విశ్వాస కథ తెలుసుకోవద్దు ఆటోమేటిక్గా ఆస్తి అర్దస్లను చూడగానే వస్తువులను చూడగానే వాటి పట్ల ప్రేమ చూపించగానే తెలిసిపోతుంది నువ్వు నీలో ఎటువంటి విశ్వాసం ఉందంటే ఇప్పుడు ఈ లోకము మాయ నీడ వంటిది నిజ స్వరూపము ఏందో తెలియదు నీకు దాన్ని పోయి దీన్ని వివరిస్తానండి కాబట్టి చూడండి మరియు లేవి క్రమము చూడగా చావులకు లోనైన వారు అదే వంతులను పుచ్చుకొనిచున్నారు అయితే ఆశ్చర్యం అంటే నేను ఇది ఎంత డీటెయిల్ గా ఇప్పుడు చెప్పాను మీకు గాని లేవి క్రమములో ఉన్న యాజకులందరూ దశాగాలు తీసుకొని కూడా చనిపోయినరు అన్న విషయాన్ని మాట్లాడుతుంది కానీ మిల్కీ క్రమము చూడగా అంటే బైబిల్ అంతట్లో రెండు యాజకత్వములు సృష్టి ఆరంభంలో మిల్కీ క్రమము మెల్కి సిదక్ అనే యాజకత్వం ఉంది ఆదాం మొట్టమొదటి యాజకుడు మనుషులను పుట్టిన వాళ్ళు కానీ అందరికంటే ప్రధాన యాజకుడు ఎవరంటే మన ప్రభుత్వం ఏసుపెరిసి పొందారు ఆయన తర్వాతనే తక్కిన యాజకత్వం కానీ ఎప్పుడైతే వీళ్ళు మెల్కి సిదక్ క్రామాన్ని విడిచిపెట్టినరో ఈ లోకానికి రాజు మరియు యాజకుడు సర్వోన్నత యాజకుడు అదే రీతిగా ఈ లోకానికి రాజు మెల్కీ సెదక్ అంటే అర్థం అదే రాజు మరియు యాజకుడు అని అర్థం మెల్కీ కంటే అంటే కానీ ఆ యాజకత్వము ఆ రాజరిక రెండు పోగొట్టుకున్నాడు ఆదం ఏ రీతిగా అవిదేత వలన అక్రమం వలన నిమిషం కాబట్టి ఆ రాజరికాన్ని పోగొట్టుకుండా రాజు మరియు యాజకుడు ఆదాము దాని తర్వాత హార్లో ఒక వరకు ఆ యాజకత్వం వచ్చినది దాని తర్వాత నోవాహు కాలానికి ఆగిపోయినట్టు మనం చూస్తాం వాళ్ళందరూ మెలికి సిద్ధ క్రమంలో ఉన్నవారే తర్వాత అది బంద్ అయిపోయింది దాని తర్వాత మనం చూస్తాము క్షేమ క్షేమ సంతప్తి నుంచి వచ్చిన అబ్రహాము అబ్రహాము సంతానము ఇసాకు మరియు యాక్రోబ సంతానం యాక్రోగు సంతానంలో లేవి అనేవాడు పుట్టిడు ఈ అధ్యాయం అంతా దానికి సంబంధించింది లేవి అబ్రాహా గర్భంలో ఉన్నప్పుడు వెలికి చూసినాడు అని ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం అక్కడ తర్వాత చివరి వరకు చూస్తున్నాం ఆశ్చర్యకరం రిబ్యుల రాష్ట్ర పత్రిక బహు విశేషమైన పత్రిక అండ్ ఎన్నో మరమాములు ఉన్నాయి యువతైనవి నువ్వు ఏ పుస్తకాలు కామెంటీస్ పట్టి చదివినా నీకు ఇవి ఎప్పటికీ అర్థం కావద్దు ఇంకో తెలుసా ఇది కేవలం పరుషుధాత్మ నడిపించుకుంటేనే కానీ అర్థం కావద్దు అంటే పరిశుధాత్మ ఉండి చదువుతానే కాదు పరిషాత్మ ఉండి వినకపోతే కూడా అవి అర్థం కావద్దు నాకు పర్షుదాత్మ నాకు ఆల్రెడీ అర్థం అయిపోతుంది కూడా అర్థం కావాలి వాడు చెప్పేవాడు ఉండాలా కదా మనం అది నేర్చుకుంటాం నపుంసకుడి నుంచి ఎవరైనా చెప్తే కదా నాకు అర్థమయ్యేది ఏ శ్రంథం ఎందుకంటే ఒక్కొక్కరికొకరు తలా తీసి దేవుడు ఒకరిని యాజకుల్లాగా ఒకరిని బోధకుల్లాగా ఒకరిని సువార్థికులాగా ఒకరిని అపస్థుల్లాగా ఒకరిని కొత్తలాగా ప్రతి సంఘంలో ఈ ఉంటేనే సంఘం క్షేమ ఉంటుంది దురదృష్టం సంఘంలో ఈ పాత్రలు లేవు ఒక యాజకుడు తప్ప తగ్గిన పాత్రలు లేవు అందుకు తర్వాత యాజ్యపడే అన్ని పాత్రలు నిర్వర్తించడానికి ప్రయాసపడతా ఉంటాడు అలసిపోతా ఉంటాడు గానం త్వరగా ముంచుకుంటాడు అందుకు త్వరగా మరణిస్తున్నాడు చూడండి పదో వస్త్రంలో ఏరైనాగా మెల్కీసతకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేను ఎవరిని కలిసిన మెల్కీ చెప్పండి బైబిల్ అబ్రహాంని కదా అబ్రహాంను కలుసుకున్నప్పుడు ఏం జరిగింది లేబి అబ్రహాము గర్భంలో ఉండేను మీరే చెప్పండి లేబీకి అబ్రహానికి ఎంత తేడా అబ్రహాము ఎప్పుడు దాని తర్వాత ఇసాకు యాకోబుల తర్వాత లేబి కోతి ఎప్పుడు వచ్చిండ్రు యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళినాక తన భార్య వాళ్ళ యాకోబుకి ఎంతమంది చెప్పండి ఇసాకు కి కుమారులు ఏషావు మరియు యాకోబు కానీ యాకోబు మోసగాడు కాబట్టి తన మావదరికి వెళ్ళినట్టు మనం చూస్తాం అన్న జాబ్నికి వచ్చినప్పుడు తన దగ్గర మావదెరికి వెళ్ళినాక ఏం చేసి యాకోబుకి ఎంతమంది భార్యలు ఎవరు చెప్పలేరు ఎవరు చెప్పలేరా యాకోబుకి నలుగురు భార్యలు నలుగురు బార్యలు పన్నెండు మంది పుట్టినట్టు మనం చూస్తాం బైబుల్లో వాళ్ళల్లో లేమి అనేవాడు ఒకడు అంటే ఎంతకాలానికి దగ్గర దగ్గర నేను అనుకుంటే ఒక వంద అబ్రహాము ఇసాకు యాకోబు యాకోబు పిల్లోడు లేవి దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు వంద సంవత్సరాల ముందు వంద సంవత్సరాల తర్వాత పుట్టబోవు లేర్భంలో ఉన్నాడు ఉండి మెలిపి స చూస్తున్నాడు చెప్పండి ఏం అర్థం దానికి ఎదుగు చూస్తున్నాడు వెతకండి గూగుల్లో వెతకండి యూట్యూబ్ వెతకండి ఎక్కడ దొరకవు కాదు పురుషాత్మ అడగల తండ్రి ఇంక ఎట్లా అర్థం చేసుకోవాల నేను అంటే ఆయన నీకు వీటిని ఖచ్చితంగా చూపిస్తాడు ఎందుకంటే ఆయన వచ్చిందే సమస్తాన్ని చూపించడం కొరకు సంపూర్ణంగా సర్వసత్యంలో నడిపించడం కొరకు పర్శుధాత్ముడు మనకు వాక్యం కాబట్టి తన గర్భంలో ఉన్న లేవి మెల్కి చూస్తాడు మెల్కి సిద్ధకు అప్రాంతం ఆయన ఏం అర్థం ఏ రైగా నువ్వు అర్థం చేసుకుంటావు పదకొండవ వర్షాలు ఆ లేవీలు యాజకులయ్యుండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడేడు గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన అహరోను క్రమంలో చేరిన చెప్పబడక మిల్కీ సితటు క్రమము చొప్పున వేరొక యాజకులు రావాల్సిన అవసరం ఏమి అంటే అహరోను అంటే లేవి యాజా అహరోను లేవి గోత్రికుడు లేవి యాజకత్వము ఉండగా వేరొక యాజకత్వం రావాల్సిన అవసరం ఏమి అని అంటున్నాడు వేరొకటి ఏంటంటే మెల్కీ సిద్ధక క్రమండి అంటున్నాడు కాబట్టి మిల్కీ సిద్ధక క్రమానికి లేవి క్రమానికి తేడా ఏందనేది మీ వ్యక్తిగత బైబిల్ పఠనంలో నేర్చుకోవాల్సిందేమి వీరికి సంబంధించిన రికార్డింగ్స్ నేను లాక్డౌన్ లో చేసిన దానికి కడిగే ఒక టూ అవర్స్ రికార్డింగ్ ఉంది లేవి యాజకత్వము మరియు మిల్కీ సెదక్ యాచకత్వం రీతిగా ఈ రెండు యాచకత్వములు పోరాడినది నేను చూపించిన వీరి మధ్యలా ఎటువంటి ఫైటింగ్ జరిగినాయి కై చివరి లేవియుడు లేవి యాజకుడు కైబా అదే రీతిగా వ్యూహాను బాప్తిజం ఇచ్చే యూహాను కూడా లేవీ గోత్రుడి గుడే తన తండ్రి జకరేయ కూడా లేవీ గోత్రి గుడే అయితే జకరేయకు రావాల్సిన యాచకత్వాన్ని కాయపా కొట్టేసి పాలిటిక్స్ ఆడి అని చెప్పే దాని తర్వాత యేసు ప్రభుల తన యాచకత్వం తిరిగి నిర్వర్తించాల రిస్టోర్ చేయాల ఏదది మిల్కీ సెదు ఇక్కడ ఉంది మిల్కీ సెదు యాజకత్వము యాజకత్వం శాశ్వతమైన యాజకత్వం కేవిపిఎం బ్రదర్ సిస్టర్స్ ఆయాజకత్వం యాజకత్వంలో ఉంటాడు అంటే మాకు తెలియచు తెలియకపోవచ్చు లేవి క్రమంలో ఉంటే నువ్వు చావాల్సిందే ఈ వాక్యం చెప్తుంది ఎనిమిదో వచ్చినం లేవి క్రమంలో ఉన్న వాళ్ళు తప్పక మరణించాల్సిందే చావునకు లోనవారు కానీ మిల్కీ సెద క్రమంలో ఉండేవారు శాశ్వతమైనది రావాల్సిన యాజకత్వం ఇది అంటే భవిష్యత్తులో ఉండబోయే యాజకత్వం ఇది ఇది శాశ్వతంగా ఉండేది అన్న విషయాన్ని ఆడ వాక్యం హెచ్చరిస్తాది మనకి కానీ లేవి యాచకత్వము ముగిస్తేనే మెల్కేసెదవ యాచకత్వము తిరిగి అమలు అది ఎక్కడ ముగింది ముగించింది నోవ కాలకు మందా నోవా కాలం తర్వాత ఏసు ప్రభుల ద్వారా అది మనకు అనుగ్రహించబడింది ఆయననే నిరంతరం మనకు యాజకుడు కదా ప్రధాన యాజకుడు ఆయన ద్వారా ఆ యాజకత్వము విశ్వాసులకందరికంటే ఏసు ప్రభుని స్వంత రక్షకులుగా స్వీకరించిన వారికి ఆ యాజకత్వం అనుగ్రహించబడింది ఇదే సీక్రెట్ ఎవరైతే మెల్కీ సిద్ధకు ఉంటారో వాళ్ళు ఎత్తి పరిస్థితిలో ఎందుకో తెలుసా లేవి క్రమంలో శారీరకమైన జీవితం దశ భాగంలు ఇస్తేనే కానీ వాడు బతకలేడు దశ భాగం పొందుకుంటేనే కాని వాడు బతకలేడు కానీ మెల్కీ సదుక క్రమము జీవితం అంటే వీళ్ళు దశభాగాలు పుచ్చు పిచ్చుకునే వాళ్ళు కాదు అంటే దశమ భాగముల కంటే అధికంగా అనేకులకు ఎందుకంటే మెల్కి సాధోక్ సాధోక్ అంటే యాజత్వం ంటే రాజు సమాధానానికి రాజు అని అర్థం వేలేకంటే కాబట్టి మెల్కి సదక్ అంటే రాజు మరియు యాజకుడు యాజకుడు సర్వోన్నతిని యాజకుడు లాగా దివారాధనలో దేవుని మరంపర్చలాగా మనుషులకి దేవుని చూపించలాగన ఒక ఏమంటాము ద్వారపాలకుడు లాగా కానీ రాజు మనుషుల్ని పరిపాలించేవాడు అని చెప్తాం కానీ దేవుని దృష్టిలో రాజు అనేవాడు మనుషుల బాబుగా చూసుకునేవాడు మనుషులని శత్రువైన సైతాన్నించి కాపాడేవాడు శత్రు అటాక్ చేసినప్పుడు మనుషులని కాపాడేవాడు చెప్పండి దయాలను వెలగొట్టేవాడు అహరో సంతతిని లేడు లేవి గోత్రంలో లేడు దయలు వెలగొట్టేవాడు వెల్కీస్ ఎదుగు ఉండేవాడు తప్ప ఎవ్వడు కూడా దయాలు వెళ్ళగొట్టలేరు ఈ సీక్రెట్స్ ఎప్పుడు మనం చెప్పలేదు ఎందుకంటే ఆత్మీయంగా వాక్యపరంగా అంతగా ఎదగలేదు ప్రశ్నల లాగానే ఉండేది కాబట్టి వీటిని మనం ఎప్పుడు చూడలేదు కానీ ఈ దినం నువ్వు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు మరణం గురించి మనం బహుదీర్ఘంగా పోయిన వారి నుంచి ధ్యానిస్తున్నాం కాబట్టి మరణం మనిషి ద్వారా ఈ లోకంలోకి వస్తే జీవం కూడా మనిషి ద్వారా వచ్చేది కదా యేసు ప్రభుల శరం ధరించుకొని ఈ లోకంలోకి వచ్చి సంపూర్ణమైన ఏమంటాము సమృద్ధి గల జీవితాన్ని నేను మీకు అనుగ్రహించడానికి వచ్చిన అంటాడు జీవము అనేది కూడా ఒక జీవి ఒక క్రీచర్ ఒక జీవి అది మేము జీవం అంటే కూడా ఒక జీవి లేదు అది ఉంటేనే జీవం ఉంటుంది మనం అది వెళ్ళిపోయినప్పుడు మార్నింగ్ స్టార్ట్ అన్నట్టు జీవం వెళ్ళిపోవడానికి వీళ్ళు దాన్ని భద్రంగా మనం దాచుకోవడం మన మార్డన్ బాడీలన్నా ముఖ్యంగా వ్యూహాని స్వార్త వ్యూహాన్ని పత్రికలో ఒక వాక్యం చెప్పి లేదని చూపించలేదు కానీ మరణము మరణకరమైన పాపము అని ఒకటి ఉంది అంటే కూడా నువ్వెందుకు మరణిస్తున్నావు అంటే నీలో పాపము ఏతుంది కాబట్టి పాపం ఎక్కడ అక్కడ మరణం పరిశుద్ధత ఎక్కడ ఉంటే అనుభవం ఉండి నీతివంతంగా ఎక్కడ నువ్వు జీవిస్తున్నావో అక్కడ మరణం ఉండేది జీవముంటది ఇప్పుడు చూపించలేను మరణకరమైన పాపము అన్న అంశం ఏదో ఒకరోజు నేను మీకు చూపిస్తాను అప్పుడు వాటన్నింటినీ మనం బాగా అర్థం చేసుకుంటాం కానీ ఈ సత్యం గ్రహించినప్పుడు ఏవి యాజకత్వం ఆ ఆ మిల్కీ సెదడు యాజకత్వంలో ఎప్పుడైతే మనం మార్పు చెందుతామో మరణం మీద మనకి అధికారం అనుగ్రహించబడుతుంది మాట్లాడితే మరణం జీవి వింటది ఎందుకు తెలుసా శత్రు దేవుడు ఇదిగో సర్వమైన తెలియని తొగటం నేను మీకు బట్టి సాతాను శత్రువు మరణం కూడా శత్రువు ఉన్నదిక్కడ శత్రువు అయిన మరణం ఉంది కాబట్టి సాతాను కంటే మరి కఠినమైన దురాత్మ ఇది మరణం కానీ వాటన్నిటి నేను ఇంతవరకు చూపించలేదు మీకు ఈరోజు విషయాలు నేను మీకు అవి చూపించి మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేము ఇంకొక నేను ఈ యొక్క వాక్యాన్ని వహిస్తాను మొదటి పొరిత రెండో పొరిత రాష్ట్ర నాలుగవ అధ్యయన సర్చిద్దాం రెండవ కొరత లాస్ట్ పత్రిక నాలుగవ అధ్యాయ లేవి క్రమంలో ఉన్న అందరు అందరూ మరణించాల్సిందే కాని వెల్కి సిద్ క్రమంలో వచ్చిన వాళ్ళం కాబట్టి మరణానికి మన మీద అధికారం లేదు ఉంటా మనకి మరణం మీద అధికారం ఉంది మనుషులు నరకానికి పోనీయకుండా మనము మరణం ని నువ్వు నువ్వు లాక్కంపడానికి వీలేదు ఎస్సానికి ఆజ్ఞపిస్తున్నా మరణమాశానికి ఆజ్ఞాపిస్తున్నా డిపాట్ బీకాన్ పెళ్ళ మనం కొక్షడాల యుద్ధం యుద్ధం చేయాలా మరణానికి వ్యతిరేకంగా దేవుడు నీకు కల్లాగా నిదర్శనం ఇస్తే పలాని వ్యక్తి మీద శోధన ఉంది పలాని వ్యక్తి మరణించబోతుండే అని నీకు కల విపించితే నువ్వు ఏం చేయాలా పోరాడాల మరణంతో వ్యతిరేకంగా ఏసుకృష్ణు నీకు ఆజ్ఞాపిస్తున్నా నువ్వు ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపో ఉండడానికి వీల్లేదు నా ఆజ్ఞ లేకుండా మరణము నా ఛాయలకి రావడానికి వీల్లేదు నా కుటుంబం ఏ వ్యక్తిని ఉండడానికి వీల్లేదు అని ధైర్యంగా చెప్పగలవా అది వినాల్సిందే నీ మాట రెండవ కొత్త పత్రిక నాలుగవ అధ్యాయంలో మరణము ఎట్లా సాయుధాను ఆధీనంలోకి పోయిందో నీకు ఇచ్చుకించడం ఆశపడతారు నేను చూడండి రెండవ కవిత రాష్ట్ర పత్రిక అధ్యాయము నాలుగవ వచనంలో మా సువార్త కూడా వచ్చి మా చేయబడిన ఎడల నశించిన వారి విషయంలోనే మరుగు చేయబడును మరుగు చేయబడి అన్నది దేవుని స్వరూపి అయి క్రీస్తు మహిమను కరపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశంపకుండా నిమిత్తమును ఈ యుగ దేవత యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశను సరే తెలుగు అనువాదంలో దేవత అంటే స్త్రీతో పోల్చబడింది కదా కానీ ఇంగ్లీష్ బైబల్ అయితే గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అనేవాడి ఈ యుగ సంబంధమైన దేవత అంటే యుగం అంటే ఊహించుకోండి యుగ సంబంధమైన అంటే వేల సంవత్సరాల నుంచి యుగం అంటే మను మనుషుల కాలం అన్నట్టు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోయంలో గుడ్డితనము కలిగజేశాను అంటే ఈ యుగానికి యుగ సంబంధమైన దేవత యుగానికి దేవత అన్నట్టు అయితే ఇంగ్లీష్ బైబిల్లో మటుకు యుగ దేవత అంటే ఈ లోకలికి వాడు దేవుడు అని అయితే వాడు ఎప్పుడు దేవుడు అయినది మనకి తెలిసే ఎవరికైనా ఎవరికెందు సార్ వాడిని దేవుడు ఎవరు చేయలేదు కదా తెలుసు తెలుగులో దేవత అన్నారు కానీ ఇంగ్లీష్లో దేవుడు అని ఇవ్వరీతికి కూడా ప్రభు ఎందుకు మనకి యొక్క పదాన్ని కల్పించిన వాడు తండ్రితో తండ్రితో ఏకంగా అనేడు నా సర్వోనతనికి సమానంగా నేను ఆ మీద నా సింహాసనాన్ని వేసుకుంటు అంటాడు ఇరవై ఎనిమిది అంద సమానంగా నా సింహాసం వేసుకుంటా కానీ వేసుకోగలడు వాడు తండ్రి కాలేడు కాబట్టి వాడు తల్లి అయిడు అని నేను ఒక రోజు వాక్యం చూపించాను మీకు అందుకు ఈ యుగ ఈ యుగ దేవత అని తెలుగు రాశారు కానీ దేవత ఎట్ల వాడు దేవుడు కాలేడు కాబట్టి దేవత అయిడు అంటే స్త్రీ రూపకంగా వాడు మనుమవంతుడు ప్రపంచంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి గిరిస్తీలు దాబోన్ దేవతని పూజించారు కణనీయులు తమ్మూజు దేవతని పూజించారు అదే రీతిగా మోయా మీరు ప్రతి ఒక్కరు స్త్రీని పూజించారు వయల్ పయోరు వయల్ చెలు ఏమట్లేవండి త్రీశు దేశస్తులు ఏ దేవతను పూజించరు ఆకాశ రాణిని పూజించారు తొరంతి వస్తే వాళ్ళు ఏశస్వి పట్టణానికి వస్తే వాళ్ళు ఏ దేవతను పూజించరు ఆర్తీ దేవి పూజించారు అట్లా ప్రపంచమంతటా స్త్రీలను పూజ స్త్రీని పూజించింది ఎందుకంటే వాడు దేవతలాగా సెటిల్ అయింది ఎందుకంటే వాడు దేవుడు అనేది కాబట్టి తండ్రి పొందలేడు కాబట్టి తల్లి లాగా తయారయ్యి అంటే వాడు విలోకంలో అనేకుల నుంచి మహిమ అందుకే మనము స్త్రీకి అటువంటి మహిమ రాలేదు ఏ రీతిగా అర్థం చేసుకుంటా చెప్పిన మాట మనిషి గురించి నేను స్త్రీ అంటే వాడు స్త్రీరూపకంగా సెటిల్ అయిన ఈ లోకంలో అంటే ఈ లోకమే స్త్రీ రూపకంగా తయారైంది అందుకు ఈ లోకము ఆకర్షణీయంగా తయారైంది సంఘము స్త్రీగా తయారైంది అని కన్యకగా ఉండాల్సిన ఈ సంఘము ఏ రీతిగా తయారైంది బహుల్లోనూ తయారైంది అంటే వ్యభిచార మద్యం ఎక్కడుంది స్త్రీలోనూ ఉంది ఈ స్త్రీ ఎక్కడుంది మృగ్గం మీద సవారీ చేస్తుంది కూర్చొని సంఘము అట్లా తయారైంది చివరికి వచ్చేటప్పటికి కాబట్టి వాడు ఎట్లా గుడ్డితనం కల్పించింది మనకి తెలియక స్త్రీని ఈ లోకం పూజిస్తుంది మతము స్త్రీని పూజిస్తుంది ప్రాటెస్టెంట్ మతము బుడ పూజిస్తుంది కదా ఎవరు కాదని చెప్పాలన్నారో చెప్పండి కేథలిక్ మతము మరి ఒక దేవతగా పూజిస్తుంది క్రైస్త సంఘము చర్చ్ అనే దేవతని పూజిస్తుంది చర్చ్ శరీరం శిరస్సు ఏసు ప్రభు అది ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకుండా శిరస్సుకు ప్రాధాన్యత ఇవ్వకుండా శరీరానికి ప్రాధాన్యత స్త్రీని పూజిస్తా అందుకే యశబేలు బోధ ఉందా లేదా చర్చిను భక్తుడు ఆ యొక్క దీపంలో ఉన్నప్పుడు కలిగిన దర్శనం పండుగట్టుకున్న గుడ్డోడు గుడ్డోడికి ప్రకటన గ్రంథానికి దర్శనం ఇచ్చే పట్టణ గ్రంథం నీకు అర్థం కావాలంటే ఒక సీక్రెట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏదో తెలుసంది పట్టణ గ్రంథం అనేది అంటే ఆ రీతిగా ఏ పుస్తకం అనే కానీ ప్రతి పుస్తకము ప్రతి గ్రంథము ఒక ఆత్మీయ ప్రపంచం నువ్వు ఆత్మను ఆ ప్రపంచంలో అడుగు పెడితేనే కానీ నీకు ఆ పత్రిక గాని ఆ గ్రంథం గాని ఆ ప్రవచన పుస్తకం కాని ఏమీ అర్థం కావు నువ్వు ప్రయత్నిస్తున్నావు అంటే నీ సొంత తలంపులు ఏం చేస్తున్నావు ఇంటర్నెట్ యూట్యూబ్ నేర్చుకుంటున్నావు అన్నట్టు అంతే అందుకు నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం ప్రతిదీ పరిశుద్ధాత్మ ద్వారా తప్ప నేను వేరే రూపంలో ఎరగాను అని చెప్పాలను పరిశుధాత్మనే నాకు ఇవన్నీ చూపించా అని ఏ రోజు నువ్వు ధైర్యంగా ఆ రోజు నీ యొక్క సేవ పరిచయా ఆరంభమైనట్టు ఎందుకంటే నేను అనే పదం వాడ ఆయం అనే పదం వాడదని చెప్పేది ఎందుకని ఆ దేవునికి సంబంధించింది వాళ్ళు వాడుతున్నావు అంటే ఆయనని సంబోధించాలి నేను అన్నవాడను ఉన్నవాడను నేను అన్నప్పుడు నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడను అంటే మాట తీరులో మార్పు రావాల్సిందే మనం సాతానుడు ఈ లోకానికి ఎట్ల దేవత అయ్యిడు లేక దేవుడు అయ్యిడు ఇంగ్లీష్ వాక్యం ప్రకారంగా వాడు పుట్టింది దేవతలా కాదు దేవులా కాదు వాడు ఒక ఒక దేవుడు తంతే బైబుల్లో ప్రధాన దూతలలో లేక కేరూబులు సరాకులు అంటాం కనుక ఇంగ్లీష్లో ఆర్కేంజిల్స్ అంటాం ఆర్కేంజిల్స్ అంటాం ఆర్కేంజిల్స్ ముగ్గురే మన దేశ బైబుల్లో ఇంకెంతమంది మనకు తెలియదు కానీ బైబుల్లో చెప్పబడినవైతే ముగ్గురు ఎవరి వాళ్ళు మొదటివాడు మిఖా ఏళ్ళు రెండో వాడు గాబ్రి ఏళ్ళు ఈ ముగ్గురు గురించే వింటాం బైబుల్లో గాని ఇంకా తగ్గిన వాళ్ళ గురించి విన్నాం లూసిఫర్ గురించి వినలేదు మనము ప్రధాన భూతలాఫర్ అనేవాడు వెలుగు దూట అని కూడా మనం చూస్తాం బైబిల్లో కాగా పట్టుకునేవాడు లేక టార్చ్ బేరర్ లైట్ బేరర్ అంటాడు ల్యూసిఫర్ అంటే లైట్ బేరర్ వెలుగుని వాడు కట్టుకునేవాడు వెలుగును చూపించేవాడు కానీ వాడు వెలుగు ఆగిపోయి చీకటిగా మారిడు వాడు చీకటి సంబంధి వాడు దుష్టుడు అతిపెద్దవాళ్ళు చూపించిన వాడు మొదటి నుంచి ఎట్లా సత్యం లేదు మొదటి నుంచి వాడు అబద్ధికుడే వాడు అబద్ధాలకు జనకుడు తర్వాత వాడు మోసగాడు వాడు దొంగ వాడు నరహంతకుడు హత్య చేస్తాడు తనకు ఒక నాశనం చేస్తాడు అని మనం ఆ వాక్యలన్నీ పోయిన వల్ల మనం చూస్తా ఉన్నాం కదా వాడు ఎప్పుడు దేవుడు ఎప్పుడు దేవత అయిడు ఈ గుణగణాలన్నీ ఆహాటంగా వ్యక్తపరచుకోవడం వాళ్ళని తర్వాత ఎవరైతే ఈ గుణగణాలు పొందుకున్నారో వాళ్ళు వాడికి వాడి పూజలు చేసేవాళ్ళ కారైనా కాబట్టి ఎప్పుడు మొదటి నుంచి కూడా వాడు దేవతగానే కాదు కానీ ఎప్పుడైతే వాటిలో ఈ గుణగణాలు వచ్చినాయో ఆ గుణగణాల ద్వారా వాడు దేవత అయినడు లేక ఈ లోకానికి దేవుడు అంటే ఇంకోటి చెప్పాలంటే వాడి ర్యాంకు అట్లా పెరిగింది వాడు పవన్ ఎట్లా సంపాదించుకోడు శక్తి వాడి గుణగణాల ద్వారానే ఆ గుణగణాలు మనుషులకి అనుగ్రహించి మనుషుల నుండి వాడు మెప్పు పొందుకొని మహిమ పొందుకుంటూ వాడు దేవత అయింది కానీ మనం వాడి దేవతలాగా పరిగణించం వాడు పడిగైన దేవుడు తంతే వాడి దేవులాగా ఎప్పుడు వర్తించం నేను గుడ్డివాడిని కాదు ఎందుకంటే గుడ్డితనం ఇచ్చేది వాడే సైతనం ఇప్పుడు ఇంతగా చూపిస్తున్న వాక్యలను స్వీకరించకపోతే గుడ్డితనం అన్నట్టే కదా మళ్ళీ ఎవరిచ్చినట్టు నీకు ఆ గుడ్డితనం ఈ లోకాన్ని ఈ గుటికన ఇచ్చినవాడు సాతానుడు ఎందుకో తెలుసా గుటికనం ఉన్నప్పుడు ఈ సత్యాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చెడలేవు చూసిన రోజు నువ్వు విడుదలబడుతోంది చూప అనుగ్రహరించబడుతు ఒక్కసారిని ఆత్మీయతలు తిప్పినప్పుడు నేను ఇప్పుడు బాధపడతా ఉంటాను లైఫ్ లో తెలుసా ఏలియా నుంచి ఎలిషాకి అనుగ్రహించబడింది ఆ ఆ అభిషేకం ఎలిషా నుంచి ఎహాజీకి రావాల్సింది కానీ గేహాజీ పొందుకలేకపోయాడు ఆ అభిషేకము ఒక ఎలిషా ప్రవక్తలలో ఎలిషా శిష్యులలో ఒక శిష్యుని అనుగ్రహించబడింది అతని పేరు లేదు కానీ గేహాజీకి రావాల్సింది ఆధిక్యత గేయాజి పొందుకలేకపోయాడు ఆశ్చర్యం ఏంటంటే శరైన దండల్పద మీదకి వచ్చినప్పుడు గెహాజీ ఆత్మీయ నేతలకు తన కళ్ళను పుట్టినప్పుడు గేయాజి చేసిండు ఆ శత్రువుని శత్రువుల మీద యుద్ధానికి వచ్చిన అర్ణోకపు దేవగుతలు అటువంటి కన్నులు కలిగిన దేహాచి ఎట్లా గుడ్డోడైపోయిండు అంటే సైతా గుణగణాలు ఏదైనా వచ్చినాయి ఏందా గుణగణాలు ప్రవక్త చేతుల మీద తీసుకుపోయి ఆ చనిపోయిన బిడ్డ మీద పెడితే వాడు బతుకదనుకున్నాడు షార్ట్ టైంలో గొప్ప దైవజన్ కావచ్చు అనుకున్నాడు షార్ట్ కట్స్ వెతుక్కున్నాడు అంటే అన్యా అగ్ని అర్పించాడు దేవునికి దేవునికి అన్యా అగ్ని నచ్చదు దాదాపు అభి అభిహేలు చేసినట్టున్నారు కదా అది అన్యా అగ్ని అర్పించి మరణించినట్టు మనం చూస్తాం బైబిల్ అపరం ఇద్దరు కుమారుడు అన్య అగ్ని స్ట్రేంజ్ ఫైర్ అర్పించి మరణించారు చూడండి మరణం ఎట్లా మనుషులని సా తన ఆధీనంలో తీసుకుంది కానీ చివరిలో మనం చూస్తున్న పదకొండు వందల ఇరవై హోదాలో వాళ్ళందరి తిరిగి కట్టేయాల్సిందే దానికి విజయం లేదు అది ఓడిపోయింది ఎప్పుడైతే ప్రశల మీద వాడిని మరణాన్ని తన ఆదిలో తీసుకున్నాడు ఒకప్పుడు ఈ జీవీలన్నీ సృష్టి అంతా ఆయన ఆధారంలో ఉండే ఆయన ఏం చేసి నువ్వు ఎంతగానో ప్రేమించే మనిషికి ఇస్తే పోగొట్టుకున్నాడు తిరిగి వాటిని పొందుకోవాల్సి వచ్చింది వాటిని తిరిగి నీ చేతికి ఇచ్చిపోతే నువ్వు దాన్ని వాడకకుండా ఈ లోకాన్ని ప్రేమిస్తూ మోసపోయినా నువ్వు కుటేతనం మోసగించలేదా వాటికి వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడులా మనం ఎప్పుడు మనుషులుగా కొట్లాడుతున్నాం నీ ఆ మనిషి వానికి వీనికి పాస్టర్ల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చర్చల మీద వ్యతిరేకంగా మాట్లాడుకున్నప్పుడు సైతాన్ని విజయం పొందుతున్నాడు వాడు ఇంకా దేవత అయిపోతున్నాడు కొట్టుకోండి వీళ్ళు బాగా కొట్టుకోని పాలిటిక్స్ ఆడుకోండి డబ్బులు మోసం చేసుకోండి పిచ్చి పిచ్చిగా జీవించండి అని వాడు ఇంకా దేవతలాగా తయారెత్తనాడు ఇంకా పవర్ఫుల్ గా తయారెత్తాడు గుణగన నీళ్ళకొస్తాయో వాణిని దేవతగా పరిగణించినట్లే నేను ఎట్టి ఈ గుణగా నానం చూపించాడు వాటిని నేను అసహించుకుంటాను ఎందుకంటే దయాలని ఎల్తుల రాష్ట్రం ప్రతిలో దయవరణ చూపించిన ప్రతిదీ ఒక దయమది ప్రతి ఒక్క జీవి శరీర కార్యంలో స్పష్టం లేని ప్రతిది ఒక దురాత్మ ఆ గుణగణలున్న వాడిలో ఎన్నో దయ్యాలుంటాయని నేను చూపించినటువంటి వాడు ఎప్పుడైతే ఈ దయ్యాలన్నీ సంపూర్ణంగా నీలో జమ అయిపోతాయో నువ్వు ఒక గొప్ప మంత్రగాన్ని పోయితావు క్రైస్తవలో క్రైస్తవత్వంలో మంత్రం అని కొన్ని సంవత్సరీ కూడా ఒక వాఖ్యాన్ని చూపించిన క్రైస్తవ మంత్రమని క్రైస్తవులు ఎప్పుడైతే ఈ గుణగణాలు కరిగి ఉంటానో వాళ్ళు మంత్రగాణాలు అవుతారు ఎందుకంటే నువ్వు అది పొందుకొని సైకానికి గుణాలు పొందుకున్నావు అట్లు మంత్రగాని కానీ మనలో ఎటువంటి మంత్రం ఉండడానికి యాకోబులో ఏ మంత్రం ఉండడానికి వీలు లేదని మంత్రాన్ని బహు భయంకరంగా మరణిస్తారని ప్రకటన ఉంది తిండి బూర్తులు మాంత్రికులు అర్హంతకులు కుక్కలు పరలోకానికి అనర్హులు అలందరినీ అర్థం కోసం వస్తుంది మాంత్రికులు అంటే అనిల్ అనుభూతులు కారే కాదు బైబుల్లో ఎనిమిది గురించి మాంత్రికులు ఆకర్షించుకుంటారు వశీకరించుకుంటారు ఇక్కడ నీ వశీకరణ ఇక్కడికి ఆర్నిస్తా వాక్యం ఆత్మీయ ప్రపంచంలో నీ ర్యాంకు ఎదగకపోతే నువ్వు మరణం మీద విజయం పొందలేవు పాపం మీద విజయం పొందలేవు మంత్రశక్తుల మీద నువ్వు విజయం పొందలేవు మంత్రగాళ్ళ మీద నువ్వు విజయం పొందలేవు అవి ఎటువంటి కఠినమైన మంత్రాలున్నా గాని ఎన్ని దురాత్మలు మనుషులు ఉన్నా గాని వాటి మీద నువ్వు విజయం పొందాలంటే ఆత్మీయ ప్రపంచంలో నీ ర్యాంకు హైయెస్ట్ ర్యాంకులు ఉండాలా ప్రధానత్ తల కంటే హయ్యెస్ట్ ర్యాంకుడు పొందుకోగలవాళ్ళు ఈ లైఫ్ల యక్ష రాష్ట్ర పత్రికినట్లు ప్రధానత్వలవి వాటి మీద నువ్వు అధికారం పొందుకోగలవారు ఆకర్ష సమూహాల అధికారం పొందుకోగలవాడు అవి వినాల్సిందే మాట నువ్వు అవి అర్వ ఒక పాస్టర్ మీరు అంతయాడుస్తున్నాయి అంటే నీ ర్యాంక్ ఎంత కిందికున్న ఊహించుకోవాలి అవి అరవడానికి లేదు నువ్వు ఉంటే సైలెంట్గా ఉండాల్సిందే అంతే నువ్వు చెప్పినట్లు అవకాశం ఇవ్వాలి మాట్లాడద్దు అంటే మాట్లాడద్దు అంతే నువ్వు నీ ర్యాంకింగ్ దానికంటే తక్కువ ఉంది అది నీ గొంతు పట్టుకోవట్లేకుండా నేను కొడుకదా సిగ్గుపోతాను సిగ్గుపోబట్టుకుంటాను అటువంటి జీవితాలు కేవీకెంలో ఉండడానికి వీల్లేదు ప్రాంతాల్లో వసుకోవాలి ప్రభా శత్రు బలవంత మీద మాకు అధికారం ఇచ్చినారు పవన్ ప్రభావ మరణం మీద మీద మాకు అధికారం ఇచ్చినారు మరణానికి మా మీద అధికారం లేదు పవన్ ప్రభా ఎందుకంటే శత్రు బలవంత మీద మాకు అధికారం ఇచ్చినారన్నారు ఒక మనిషి ద్వారా మరణం మీద పనికి వచ్చింది మరొక మనిషి ద్వారా జీవో మీద కలికొచ్చింది కాబట్టి మనిషికి మరణం మీద అధికారం ఉంది అనేది మీరు వచ్చినందుకు ఏమన్నా ఇదిలో ఈ వాక్యాన్ని మేము స్వీకరిస్తున్నాం తండ్రి మరణము మా పర్మిషన్ మా కుటుంబీ కళలో అడుగు పెట్టడానికి వీల్లేదు మా బాంధులలో అడుగు పెట్టడానికి కుటుంబ గోత్రంలో అడుగుబట్టడానికి వీల్లేదు ఏ సూకరిస్తున్నా మనం పరిశోధన వాళ్ళు తండ్రి మిమ్మల్ని మారపరచలాగిన తండ్రి ఈ మేము గ్రహించి అనేకలను చూపించాలి అప్పుడు వారు అనేకలను చూపించి క్రైస్తవ సంఘము ఒక యుద్ధము క్రైస్తవ విశ్వాసము ఒక యుద్ధము చేతిలో డాలు కత్తి పట్టుకొని పరిగెత్తే జీవితం కాబట్టి నేను అటువంటి జీవితాలకు పోయి మరణ బంధకాలను అందరినీ మరణ పాశం నుంచి పట్టబడిన వాళ్ళందరికీ విడుదల ప్రకటించాలని అటువంటి పరిచయంలోకి మమ్మల్ని అందరు నడిపించామని ఏసు క్రీస్తు పరిశుధనామ తండ్రి ఆ అమ్మని మన ప్రగా సమాధానం నడిపింటూ మనందరికీ సదాకాలంతో అయిన కాక మా అమ్మేను ఫ్రెడ్షిప్ హైదరాబాద్ అభిబ్రదర్ ప్రైజ్లోభిబ్రదర్ అభిబ్రదర్ ప్రైజ్లో బీ బ్రదర్ ప్రెలా ప్రెలా సిస్టర్స్ ప్రభి ప్రెజల్ డాంక వెళ్లి పోయినాడు